శ్రీరు ఆలయ పరుణాయం సమానోగవత్పాదశంకరం లోక శంకరం మనస్ప్రసాద సౌ్యం మౌనమాత్మవిగ్రహ భావంశుద్ధి కాదు బావంటే అక్క భర్త బావ కాదు భావసంబుద్ధి ఓకే తపం సుచ్యతేసం తప నేను ఈ విషయాన్ని పది పదే గుర్తు చేస్తున్నానని అనుకోకండి అవసరమేమో అనిపిస్తుంది నాకు మతం లేక ధర్మంలో రెండు స్థాయిలు ఉన్నాయి ఒక స్థాయిలో ఎప్పటికీ కర్మ రిచువల్ ఇష్టం రిచువల్స్ చేస్తూ ఉండడం తర్వాత కుడివేటి కొడుకున్నాడా ఎడమేటి కొడుకున్నాడా లేకపోతే ఖాళీ పెట్టేడా అటు పెట్టాడ ఇలాగా అటువంటి బాహ్య నియమములు వాటి నుండి కొన్ని సందర్భాల్లో కొంత విలువైన ఉంటాయి చాలా భాగం సూపర్ స్పెషల్స్ గా భాగం మెజారిటీ సూపర్ స్పెషల్స్ గా ఏవో కొన్ని బేదల కూడా మంచి ఉంటాయి వాటిని గుర్తుపెట్టి మంచిగా పెట్టుకోవాలి సోపస్ వాటిని తీసేత ఇన్స్పై గుడ్వాసం బాహ్యములే అనే విషయాన్ని స్మరించరాదు తర్వాత బాహ్యములైనటువంటి దేవుడు రూపాలు దేవాలయము గర్భగృహము పువ్వులు తీర్థములు నూనె దీపాలు ఇంకా వీటికి చాలా ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉండడం అదంతా కూడా బాహ్య బాహ్యముతో కూడిన మతము యొక్క జీవనము ఆ అది చాలా ప్రాథమికమైనటువంటి ధర్మము కానీ ప్రాథమికము హై స్కూల్ లెవెల్ ప్రైమరీ స్కూల్ లెవెల్ ధర్మము ఇప్పుడు మనం చదువుతున్నామే తప మానసము చేయటం మానసం తప మనస్సుతో మనస్సు దేహము ఇంద్రియములు మనస్సు మనస్సు యొక్క స్థాయిలో అది దాని యొక్క విలువ కొన్ని వేల రెట్లు ఎక్కువ బాహ్యమైన దాని ఫలితం నెంబర్ వన్ నెంబర్ కూడా అలా మంత్ర జపం చేసేప్పుడు బాహ్యంగా మంత్రాలు ఉచ్చరిస్తే కొంత బలం వస్తే ఉపాంశువుగా అంటే ఇతరులకు నిలబడుతుండగా కేవలము తనకు మాత్రమే నిలబడి ఇట్ల మంత్రద పని చేస్తే పది రెట్లకు బలం వస్తుంది వంద వంద గురిగే ఐసా అలలోకంగా అలా చెప్తారు శత గుణం దశ గుణం దతబుణం గురికే మాట వస్తారు అన్ని రెట్లకు ఫలం వస్తుందని అదే జపం మానసంగా చేసినట్లయితే ఇంకో అందరికీ కు ఫలం వస్తుందంటే పదివేల రేట్లు అయినా సరే అని మనకి శ్లోకాలండి కూడా ఆంతరము ఉండే జపము యొక్క ప్రాముఖ్యాన్ని నేను ఎప్పటికీ సూక్ష్మము కంటే స్థూలం చాలా విలువైంది అది గమనించాలి శుద్ధి స్వచ్ఛ భారత్ నడుస్తోంది అభియాన్ దాని ప్రకారంగా దానికి చుట్టూ పది గజముల దూరం దాకా శుచిగా ఉండడం మీ బాధ్యత అవుతుంది పది దూరం శుద్ధిగా ఉండాలి పది గజముల లోపల ఏదైనా కాలుష్యం అది నీటి నుంచి చుట్టూ పరిసరాలను శుద్ధిగా పెట్టుకోవడం తర్వాత వస్త్రములను శుద్ధిగా పెట్టుకోవడం దేహమును శుద్ధిగా పెట్టుకోవడం ఆ తర్వాత శుతిగా పెట్టుకోవడం అవి నేను చూసాను ఇప్పుడు మనస్సుని శుద్ధిగా పెట్టుకుంటారు మానసం తపహావుతూ కాబట్టి మనస్సు యొక్క స్థాయిలో శుచి భావ సంశుద్ధి నాడుతున్నాయి మీ మనస్సులో వేసే భావములు ఎలా ఉన్నాయి అవి చక్కని శుద్ధిని కలిపి ఉన్నవా లేదా ఆ భావ సంశుద్ధి అన్నది చాలా బత్యం కొంతమంది మనస్సులో ఉండే భావములు చాలా కర్కసముగా కోణముగా తర్వాత అసూయతోటి ద్వేషబుద్ధి భావలతోటి కూడి ఉంటాయి అటువంటి భావములు ఉన్నట్లయితే అవన్నీ కూడా మనస్సుకి కాలుష్యము అనే స్థాయిలో ఉంటాయి భావ సుద్ధి అంటే పవిత్రముగా నిర్మలముగా ఉంటుతయే యథార్థమైన తపస్సు దురదృష్టమేమంటే సమాజంలో బాహ్యమైన తపస్సుకి ప్రాముఖ్యం ఎక్కువ ప్రచారం ఎక్కువ ఉంటుంది ఎక్కువ స్థానం దానికే ఇస్తూ ఉంటారు ప్రచారం కూడా దానికే ఎక్కువ ఈ భావస్సు సిద్ధి మానస తపస్సు దీనికి ఏ రకమైన ప్రాముఖ్యము ఇవ్వకపోవడము అనేది మనకి కనపడుతుంది అది చాలా దురదృష్టకరమైన అది మంచిది కాదు అది మతానికి ధర్మానికి అది మంచిది కాదు కనుక ఈ బాహ్యములో ఉన్నప్పటికీ ఆంతరంలో పర్టికులర్ ఫోకస్ పెట్టి ఆ మానస తపస్సును బాగా అవగాహన చేసుకుని ఆకలింపు చేసుకుని దానిని బాగా జీవితంలో అనుభవానికి తెచ్చుకోవటం చాలా అవసరం అదొక విషయం రెండవది ఈశ్వరుని పొందుతా అనేది ఒకటి ఈశ్వర ప్రాప్తి అంటారు ఈశ్వరుని పొందుతా ఈశ్వరుని పొందుతా అనే విషయంలో ద్వైత బుద్ధి ఏదైతే అది చాలా నిస్లీడింగ్ గా తప్పుగా ఉంటుంది ద్వైత బుద్ధి ఎలా ఉంటుందంటే ఈశ్వరుడు అక్కడ ఎక్కడో ఉన్నాడు ఆ దేవాలయాల భోగుల్లో ఉన్నాడు అక్కడ మాత్రమే ఉన్నాడు ఇంక బయట ఎక్కడా లేదు అన్నట్టుగా మీరు అలా చెప్పకపోవచ్చు కానీ మీకు ప్రవర్తన ఆనుభంగా ఆ ఫలానా ఊళ్ళో ఉన్నాడు ఈశ్వరుడు అని అలాంటి ద్వైత బుద్ధి భిన్నంగా ఉన్నాడు దూరంగా ఉన్నాడు తర్వాత దేహత్యాగం అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అంటే బై పంపంలో ఉన్నాడు లేకపోతే కళిళాసంలో ఉన్నాడు అక్కడ కూర్చుని ఉంటాడు బిల్డింగ్ లో ఉంటాడు ఆ బిల్డింగ్ లో మాస్టల్ బెడ్రూమ్ లోనే ఉండి ఉంటాడు జరిగే అని ఆ విధంగా ఆయన కూడా భాగ్యాపల్లని ఉంటాడు అంటే సంసారం ఉందా ఉంటుందన్నాడు ఆ బాధ్యమే ఏమి చూపించు ఏమి మీద బాధ్యత తీవచ్చు దానివంటి మీకు ఏం తెలిసిందే భార్య పిల్లల్ని పెట్టుకున్నవాళ్ళు సాక్షాత్తు విష్ణువైనా సంసారం తప్పలేదు అని తెలియదు లేదండి దట్ ఈస్ ది ఓన్లీ మీనింగ్ దట్టినా టేక్ అవుతుంది ఇంకా అతకన్నా వేరే ఉంటుంది ఇంకా మనం ఇంతటి వాళ్ళం విష్ణువుకైనా తప్పలేదు అంటుంటే ఈ కోపాలు పాపాలు అంటే మనం అంతటి వాళ్ళం అనే నీటిని తీసుకోవాలి తప్ప దాన్ని విటరల్గా తీసుకుని పోకుండా కదా దీనివల్ల ఏమవుతుంది ఈశ్వర ప్రాప్తి లక్ష్యము చాలా గొప్పది ఈశ్వరుని పొందుదా ఈశ్వరుని పొందుకంటే ఎలా పొందాలి అంటే ఒక దృష్టికోణం ఏమిటంటే కాశీయో రామేశ్వరమో లేదా తిరుపతి వెళ్ళి ఈశ్వరుణ్ణి పొందవచ్చును అది ఒక దృష్టికోణం ఆ దృష్టికోణంలో ఉండేటువంటి అల్పత్వం మీకు కనపడటం లేదు నా నోట్లో నా మాట పెట్టి అనిపించాలా లేదు నా అక్కర్లేదు అది ఎంత అల్పమైన ముఖం దృష్టి తెలియట్లేదు తర్వాత దేహత్యాగమైన తర్వాత ఫలానాలు ఒకరికి వెళ్ళి అక్కడ దేవుడు ఉంటాడు ఆయన్ని తను అప్పుడప్పుడు ఆయన చూస్తూ ఉండడం తర్వాత అప్పుడప్పుడు ఆయనతో కను గోలోకము ఇత్యాది స్థానాల్లో అక్కడ డ్యాన్స్ కూడా సో ఈ రకమైన దృష్టి చాలా మిస్లీడింగ్ దృష్టి చాలా ఆధ్యాత్మికమైన దృష్టి కాదు తక్కువ స్థాయికి ప్రాథమిక స్థాయికి చెందినటువంటి థియలాజికల్ క్షిమిటికి తప్ప జీరో క్రిస్టియన్ థాట్ యొక్క ప్రభావం చాలా ఉన్నది దాని లేదని పెద్దలు చెప్తారు అటువంటి థాట్ తప్ప దాంట్లో ఈశ్వర ప్రాప్తి అనగా అది అనే ఆలోచన అదంత పెద్ద విధ్వాంసు చేయవలసిన ఆలోచన కాదు బుద్ధిమంతులు చేసే ఆలోచన అలా ఉండదు మరి ఈశ్వర ప్రాప్తి అనగానే ఇప్పుడు ఇక్కడ కాదన్నా అక్కడ కాదంటే ఇంకేమింది ఈశ్వర ప్రాప్తి అంటే సద్గుణ ప్రాప్తిదేవ ఈశ్వర ప్రాప్తి ఆ భావ సంశుద్ధిని మీరు సంపాదించాలి దాన్నే ఈశ్వర ప్రాప్తి మీ లోపలే ఉన్నాడు ఈశ్వరుడు భావ సంశుద్ధి లేని కారణంగా తప్పివేయబడి ఉన్నాడు భావ సంశుద్ధిని కనుక మీరు సాధించినట్లయితే ఈశ్వరుడు మీ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా అనుభవానికి వస్తాయి కాబట్టి ఈశ్వరు యొక్క ప్రాప్తి లేక అనుభవం అనేది భావ సంశుద్ధి భావ సంశుద్ధి అన్నది అత్యంత ప్రధానమైన ధార్మిక జీవనం మనకు ఫలమానం దాన్ని గా మనం సాధన చేయాల్సి ఉంటుంది అంటే మన హృదయంలో ఉదయిస్తూ ఉండేటువంటి సంకల్ప కూడా అత్యంత శుద్ధముగా ఉండాలి అన్నది ఎప్పటికప్పుడు చూసుకోవాలి అసలు ఈ ప్రసంగం అంతా ఆ భోధనలోనే సాగుతుంది కాబట్టి అంతఃకరణ సిద్ధి అని దాని పేరే అంతఃస్కరణ మొత్తం అంతా కలిపి అంతఃస్కరణ అంటారు ఓవరాల్ గా అంటే ఈ పట్టుకుల మీ హృదయంలో ఉదయిస్తూ ఉండేటువంటి సంకల్పములు వాటికి భావములు ఉంటారు ఆ భావములు చాలా శుద్ధముగా ఉండలేదు సపోజ్ ఎవరికైనా మంచి కలిగిందనుకోండి మీరు చూసి దుఃఖించారనుకోండి మీ భావం చాలా కష్టాలనుభావం అని అనర్థం చాలా మురికిగా ఉన్నది ఎవరికైనా మంచి జరిగితే మీకు అసూయతలు ఉన్నట్లయితే ఇది చాలా చెడ్డ శుతకరణ శుద్ధి చాలా ధ్యానంగా ఉన్నట్టు లెక్క తర్వాత మీరు భయాలు కామనలు క్రోధములు కోపతాపములు ఇవన్నీ కూడా భావశుద్ధికి విరుద్ధములైన విషయములే కాబట్టి ఈ భావ సంశుద్ధియే మానసమైన తపస్సు అసలు నిజానికి ఈశ్వరుణ్ణి పొందుక అనగా భావసంశుద్ధియే అనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది సద్గుణ ప్రాప్తి లేదర ప్రాప్తి ఉదాహరణకి నేను ఇంటికి వాళ్ళన్నా అతిథి దేవోభవ ఈశ్వరుడే అతిథి రూపంగా మనం అందుకు వచ్చినప్పుడు అనే ఒక సంస్కారం మనలో ఉండి మనం వెంటనే లేచి అయ్యాద అయితే వారికి ఆసనము మంచి ఇంకేదైనా వారికి సేవ చేసేటువంటి ఒకప్పుడు అతిథి కొంచెం ఇబ్బంది పెట్టిన అతిథి కూడా ఉంటారనుకోండి ఆ ఇబ్బందుల్ని జాగితే ఒకటిగా సహించడము కూడా వీలైనంత భేదకు అతిథిని సంతోషపెట్టి వారిని సాగనముట ఎవరైనా కూడా మనకి తెలియని వాళ్ళైనా కూడా ఉపరాము తెలియని వాళ్ళ కూడా మనము చాలా ప్రేమతో ఏదో ఆత్మీయ బంధువు వచ్చిన విధంగా మనం వ్యవహరించుట తర్వాత వచ్చిన వాడి ప్రాంత వర్గ ఇటువంటి భేద బుద్ధి లేకుండగా వాడి సోషల్ స్టేటస్ ఏమిటి అని మాట లేకుండగా సమానమైన బుద్ధితో ప్రేమతో ఆదరించుట అటువంటి ప్రేమను కలిగి ఉందిత సో ఇటువంటి భావ సంశుద్ధి మనకేదైనా కష్టం వచ్చినా మనం దాన్ని ఓపికతో సహనంతో స్వీకరించుతా ఇతరులకు కష్టము రాకుండగా ఇట్లాగా మనం వ్యవహరించుతా ఇతరులకు కష్టం రాకూడదని కోరుకోరుతా ఏ భావ సంశుద్ధిలోకి వస్తాయి ఉదాహరణకు సర్వే భగంతు సుఖినార్థన అంటే అలా ఉండాలి భావశుద్ధిని బాగా బలాం చేసి ఇట్లా ఉండాలి ఈశ్వరుని చేసే ప్రార్థన అంతేగాని ప్రార్థనలు చాలా దాన్నమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు భాగవాడు వాటిలో ఎక్కడ మనిషిని మరింత సంసారంలో బంధించేవే తప్ప మనిషికి ఉల్లాసాన్ని కలిగించిందిగా ఉండవు అలా ఉండకూడదు సో సర్వే భగంతు సుఖిన సర్వే సంతు సర్వే భద్రాన్ని పట్టుకుంటూ మా కశ్చిత్ దుఃఖ బాధవే దీనిని ఒక పాట కింద పాడటం కాదు దాని భావనతో మీరు ఆ ప్రార్థన భావన లేకపోతే ఏది మీరు చాలా పాట కింద పాట సర్వే భగవంతుడు సుఖినహాని ఆ మాట వరుసగానే ఇస్తారు అలా కాకుండా దాని భావనతో అందరూ సుఖంగా ఉండాలి ఎవరికి కష్టం కలుగుతరాదు ఇప్పుడు మీరు అందరూ సుఖంగా అని అనుకున్నంత మాత్రాన్ని అందరికీ సుఖం వచ్చేస్తుందని కాదు ఎవరికి కష్టం కలుగరాదు అని మీరు ఒకసారి అంటే లోకల్లో అందరూ సుఖపడిపోతారు కష్టం లేకుండా అయిపోతారు అని కాదు దానివల్ల ఏమవుతుందంటే మీ భావ సంశుద్ధి బలపడుతుంది కాబట్టి సర్వే భగవంతు సుఖినహా అని ప్రార్థన చేయడం ద్వారా ఎవరికైనా ఒక్కళ్ళకి సుఖం కలిగిందంటే ఆ సుఖము మీకే ముందు కలుగుతుంది కాబట్టి అటువంటి ప్రార్థన సో భావ సంశుద్ధికి బాగా బలం చేసేటువంటి ప్రార్థన అది అలాగంటే ప్రార్థనలే ఇంకా జీవనే యావదాదానం శాస్త్రదానం తతోధికం అంటే ఏదో ప్రార్థన కలదు జీవితంలో నేను తీసుకున్న దానికంటే నేను ఈ చీటి అని ఈశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను ఆ ప్రార్థన ఎంత బాగుందో చూడండి అలాగే ఓ ఈశ్వర ఈ అహంకారము అనే దుర్లక్షణాన్ని నేను పోగొట్టుకునేట్లా నేను నన్ను కాపాడు అని ప్రార్థించారనేటువంటి ఆ ప్రార్థన చాలా భావ సంసిద్ధికి చాలా సపోర్ట్ చేసేటువంటి ప్రార్థన కాబట్టి ప్రార్థనలు చేసే సందర్భంలో కూడా భావ సంసిద్ధికి బాగా తోడ్పడేరుకమైనటువంటి ప్రార్థనలు చేయాలి అలా చేసినట్లయితే దాన్ని కూడా మాన కేటగిరీలో వేశారు భావ సంసిద్ధికి నిజానికి ఏ మా ప్రసాదతో ప్రారంభమైంది కానీ నా కంటి ముందు భావ సంశుద్ధి కనపడింది ముందు దాన్ని వ్యాఖ్యానం చేశారు మనఃప్రసాద వేరువేరు పదాలు కావు ఒకే పదం సమాస పదం ఇలా దేనికి దాన్ని వెనగొట్టు పెట్టకూడదు పప్పు పప్పు పప్పు పులుసు తయారు చేశాను అనుకోండి పప్పు అంతా మూలకి పులుసు అంతా ఇంకో మూలకి వచ్చినట్టు అలా చక్కగా మిక్స్ అయి ఉండాలి అలాగే ఇక్కడ మనఃప్రసాద ఒకే పదం మన ప్రసాద ప్రసాద మనము నేను ఇది చెప్పడం నాకు అలవాటు ప్రసాద శబ్దం ఎప్పుడు వచ్చినా నేను ఇలా చెప్తూ ఉంటాను మన సమాజంలో ఆ ప్రాథమిక స్థాయి ధర్మాన్ని నేట మతాన్ని జనులు అవలంబించే సందర్భం ఏది గలదు ఆ ప్రాథమిక స్థాయి ధర్మాన్ని బాగా ప్రచారంలో పెట్టుకుని చేస్తూ ఉంటారు తర్వాత జనులకు ధార్మికమైన బోధన చేసేవాళ్ళు చాలా ఉన్నారు ఈ ఛానల్స్ దుందని ఇప్పుడు పల్లెటూళ్ళలో నిద్రపోతున్న వాళ్ళు కూడా కష్టం ఉలుపుపడి నిద్రలేసి ఛానల్స్లోకి వచ్చి ధర్మాన్ని బోధిస్తూ బాగా వేషం బాగా వేసి వేషం పోషకుగా వేసి ధర్మం పేరుతోటి నాన్ సెన్స్ అక్కర్ నాన్ సెన్స్ని బోధిస్తూ చాలా దురదృష్టకరమైన పరిణామం సో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ చేసే ప్రచార ప్రసారం అయితే ప్రచారం తిన్నమాన్ని ఈనాడు హిందూ మతం అనగానే అని అడిగినట్లయితే హిందూ మతం యొక్క సారమేమి అని అడిగినట్లయితే ఈ టెంపుల్కి వెళ్లి దేవుణ్ణి దర్శించుతా ప్రసాదము పిలుత అని చెప్పి అక్కడికి దిగింది ఫైనల్ గా హిందూ మతం యొక్క అంటే గోదయ్య టెంపుల్ అండ్ ఆ ట్యూలో నిలబడిపోయి తోసేసి తోసేసి వెనకాల వాళ్ళ చేత తోసి వేయకూడదు నూటన్స్ లా సో ఆ దేవుణ్ణి ఎలా చూసేసి ఆ దేవుణ్ణి చూడటానికి లంచాలు ఇచ్చేసి పురోహితుడికి పూజా మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి టికెట్లు అనేవాడికి ఎక్కడ వీలు పడితే అక్కడ లంచం ఇచ్చేయటం జంప్ చేసేసుకోవడం ముందుకు తోసుకుంటూ వెళ్తే చూసేయటం తర్వాత ప్రసాదం తినేసే నలవారు హామీ ప్రసాదం తినేయటం పొద్దున్న తినేటం సాయంకాలం తినేయటం ఇంకా టైము సమయం సందర్భం ఏమే అక్కడ ప్రసాదం తినేయటం నేను మెడిటేషన్ క్లాస్ నుంచి ఒక్కొక్కరు ఆ ధోరణలో నిండా ఉన్న ప్రసాదం అంతా కూర్చుని కడుపు నింపుకుని మెడిటేషన్ క్లాస్కి వస్తూ ఉంటారు ఎందుకంటే సిక్స్ థర్టీ అయ్యేది ప్రసాద వితరణం అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ప్రసాదాన్ని తినేసేయాలి వాళ్ళు ఇచ్చేది ఎక్కువే ఇస్తారు ఎందుకంటే ఎంత ఇస్తే తినేసేయాలి వదిలిపెట్టకూడదు మామూలుగా హోటల్ బట్టి మీకు టిఫిన్ తినేప్పుడు కొంత ప్రసాదాన్ని వదిలిపెట్టకూడదు కాబట్టి ఎంత పొంగల్ ఇస్తే అంత పొంగల్ని తినేసేస్తారు ఏ ఎంత పులిహార్స్తే అంత పులిహారా తినేస్తారు పులిహారా ఇది నాటే బట్టి పుట్టించే దాన్ని ప్రసాదంగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది బట్ సే అది పులిహారేస్తూ ఉంటారు జనాలు తినేస్తూ సో ఈ విధంగా ఈ ప్రసాదం అనేది అసలు ఈ ప్రసాదం ఎక్కడి నుంచి వచ్చిందో చూసిన ఒరిజినల్లీ సింబాల్ దేనికి సింబాల్ ఇక్కది మనం దేవుణ్ణి దర్శించినప్పుడు దేవుణ్ణి భావన చేసినప్పుడు దర్శించడానికి టెంపుల్కి వెళ్ళిపోవడం ఒక్కర్లా మీ హృదయంలో ఈశ్వరుణ్ణి భావన చేసినప్పుడు వెను వెంటనే మీ మనస్సుకి ఒక ప్రసన్నత ఏర్పడుతుంది ప్రసన్నం మన అవుతుంది అదే ప్రసన్న ప్రసాద అన్న ఎవరికి ప్రత్యయాల్లో మారుతూ తప్ప అర్థం అవుతాయి అది అది మనస్సుకి ఏర్పడుతుంది ఏర్పడింది అని సో ఏదైనా మనస్సు ప్రసన్నంగా ఉందనుకోండి అప్పుడేమంటారు మీరుఠాకరు అంటే ఏదైనా స్వీట్ ఏదో నోట్లో వేసుకోవటం ఎదరో వాళ్ళకు కూడా వేస్తే వాళ్ళు కూడా స్వీట్ తినే కనుక తను నోట్లో వేసుకునే టైంలో ఎదురు వాళ్ళకు కూడా వేయడం దాని లోపల ఉండే ఈ బయట కొద్దిగా స్వీట్ నోట్లో వేసుకోవడం మూ మిఠాకర్మ నీడ్ నాట్ బిస్ నీడ్ స్వీట్ మూ మిఠాకర్న అన్నది ఒక ఎక్స్ప్రెషన్ అది మూ మిఠాకర్ అంటే వెంటనే లడ్డు నోట్లో పెట్టే స్వీట్ తోసేసి మూ చేయని అక్కర్లేదు అలా అక్కర్లా మూ మెటాక అక్కడ ముఖే ఘత శర్కరా అని ఉంది సంస్కృతంలో వన్ ముఖే ముఖం అంటే నోట సంస్కృతంలో మోహి కాదు వన్ ముఖే కృత శర్కరా అని ఉంది అంటే నేను నెయ్యి తీసుకుని దాంట్లో ఇంత పంచదార వేసి వాళ్ళు నోట్లో పోసేస్తారా వాడు తప్పుకోవాల్సి వస్తుంది నెయ్యి పంచదార కలిగి నోట్లో పోసేస్తా అక్కడ అభిప్రాయం ఏంటంటే విలువైనది పద్ధదారు తీయనది అలాగంటే నీ ఫోదా అనే అభిప్రాయం అంటే కాబట్టి ప్రసాదం నీడ్ నాట్ బి స్వీట్ నెసరీ నీడ్ నాట్ బి స్వీట్ ఇట్ కెన్ బి ఫ్రూట్ ప్రసాదం కావచ్చు మంచి మొక్కలో ఉన్న పుట్టింది అనుకోండి అది ప్రసాదం కావచ్చు దాన్ని ఉడికించినది ప్రసాదంగా విలువచ్చును లేకపోతే ఏదైనా న్యూట్రిషన్ స్థాయి అది ఎవరికన్నా తీసే అందరు తీస్తే నోట్లో వేసుకుంటారు తీయగానే ఉండదు అక్కడ కరంగా ఉండాలన్న అభిప్రాయం కాదు కాబట్టి తీయగా ఉండడం అన్నది ఉంటే ఇస్తే ఎక్స్ప్రెషన్ లోపల ఉండే మాధుర్యానికి సింబల్ కాబట్టి సింబల్ గా వచ్చింది ఆవిధమైందంటే ఇప్పుడు సింబల్ ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్తారు దేవాలయంలో వెరీజ్ ఎన్ ఇమేజ్ వెరీ వెరీ ఇమేజ్ మీ చీ తెలుస్తున్న ఒక ఐదర్ అన్ని ఇమేజ్ అండ్ దట్ ఈజ్ ఎ సింబల్ అన్ని బొమ్మలు ఒక్కలాగే ఉంటాయండి ఆ మహాబు పరంగా తయారు అన్ని బొమ్మలు ఒక్కలాగే ఉంటాయి వెరీజ్ ఎన్ ఇమేజ్ అందు ఇప్పుడు పార్వతీదేవి బొమ్మతి దుర్గాదేవి బొమ్మతి లక్ష్మీదేవి బొమ్మతి తేడా ఉంటాయండి ఏముంటుంది బొమ్మ చేస్తే ఇంకేదైనా మొమ్మ అనుకుంటాన అదే and you will be there that is in we in the symbol a symbol of war that is a symbol. that is a spirit now man is seeing it but man is in the same level it is coming like this it is merely in a way as a level it has no value but the symbol it has some value why is it you know the spirit of which is a symbol how the image symbol spirit when you image bigger age you are not doing anything great that is it is not the impression that made in which is a made abstract a symbol the adhe bomma museum lo undan konde you are asthopana puja age cheyali you call saying museum It is only an image, it doesn't symbolize anything, whereas in a temple it's an image which is used as a symbol of the spirit, the spirit and the Paramahata Mahatma, Jaiyamanagavata. Okay. How about the spirit not coming well enough like the image and the image is playing a good role and it has some, uh, some value, a lot of value. the spiritual level la ikkote you are stuck with meaningless debates khalonu koddu so ala uh, springar is ne ivanta vanni cheptoo untanu you should have an open mind you open mind petko kondara edho picchi chaalo channel tho ochina maada padham thenikiddunna niranganinchu you should begin to think a new line of thinking కవలాలంటే పాడిని పాటే పాడుతుందమ్మా పాడిని పాటే పాడుకోవాలంటే డోలక్క ఒక హార్మోని కూడా పెట్టండి ఇటు ఒకటి అటు ఒకటి పెడితే పాడుతూ ఉంటాను మీరు పాడచ్చు దానివల్ల ఏమిటో ఉపయోగం ఒక న్యూ లైన్ ఆఫ్ థింకింగ్ అనేది సిద్ధపడాల్సి ఉంటుంది నేను అలా అనుకోలేదండి కాలక్షేపం కోసం వచ్చేదంటే ఐ కెన్ నాట్ హెల్ప్ ఇో అటాలి అనే ఒక పెద్ద స్కాలర్ ఒక ఆయన ఆయన పేరు అక్టాలియో పాస్ పిఏ అతను అంబాసిడర్ టు ఇండియా ఫ్రం మెక్సికో మెక్సికోకి ఇండియాకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి మిరపకాయ మెక్సికో నుంచి వచ్చింది ఇండియాకి మెక్సికో నుంచి కొలంబో వచ్చి కొలంబో నుంచి మనకు వచ్చింది మీరు ఏమనుకుంటారు మిరపకాయ అంటే గుంటూరు నుంచి వచ్చిందండి గుంటూరుకి ఎక్కడి నుంచి వచ్చింది కొలంబో నుంచి కొలంబోకి ఎక్కడి నుంచి వచ్చింది మెక్సికో నుంచి వచ్చింది ఆ పదంతో పాటుగా వచ్చింది చిల్లీ అనే పదము మెక్సికన్ వర్డ్ ఇది మీరు మెక్సికో వెళ్ళినట్లయితే చిల్లీ అనే పేరుతో రెస్టారెంట్లు కనపడతాయి నేను అనుకున్నా నేను ఇండియన్ రెస్టారెంట్స్ అనుకున్నా ఇండియన్ కాదే దాన్ని మెక్సికన్ చిల్లీ ఈజ్ ఏ మెక్సికన్ వర్డ్ చిల్లీ ఈజ్ ఏ మెక్సికన్ ప్లాంట్ హియర్ కాఫీ ఈజ్ ఆఫ్రికన్ ప్లాంట్ నీకు కాబట్టి అతను మెక్సికన్ అంబాసిడర్ అతను బాంబే కన్సల్ట్ అంబాసిడర్ గా కన్సలెట్ చీఫ్ గా వచ్చి తర్వాత ప్రమోషన్ లేదా అంబాసిడర్ గా ఢిల్లీలో ఉన్నాడు ఫర్ టెన్ అతను ఒక పుస్తకం రాశాడు మై ఇండియన్ ఎక్స్పీరియన్స్ అనేదో పేరుతో పుస్తకం రాశాడు దాన్ని అతనికి నోబుల్ ప్రైజ్ ఇచ్చాడు ఈజ నోబుల్ లాగ సాహిత్యంలో లిటరేచర్ లో నోబుల్ లాగా అంటే అతని స్థాయి అంతటితో మీద రవీంద్రనాథ్ ఠాగూర్ లెవెల్లో అతను రాసినటువంటి ఆ పుస్తకాన్ని చదివి భాగ్యం నాకు కలిగింది ఎవరో నాకు బహుమానంగా ఇచ్చారు నేను అది విమానాశ్రయంలో వాషింగ్టన్లో అక్కడ వెళ్ళినప్పుడు నా చేతిలో పెట్టారు నేను ఫ్లైట్లో కానీ చదివాన్ని మొత్తం అంతా పూర్తి చేశాను దాంట్లో అతను అంటాడు నేను టెంపుల్స్కి వెళ్ళిన చూడ్డానికి వెళ్ళినప్పుడు నాకు ఆ ఇమేజెస్ కనపడతాయి ఆ ఇమేజ్ కనపడుతుంది పార్వతీ పరమేశ్వరుల అర్ధనాదీశ్వర ఇమేజ్ నేను చూస్తాను ఆ ఇమేజ్ లో ఉండే సింబాలిజం నా మనస్సుకి ఎంత ఇన్స్పైరింగ్ వాదంతా రాసుకొస్తుంది నేను అనుకున్నా మన మన సమాజంలో జనుల మాటలు ఎట్టి పెట్టండి ఉద్యమే తెల్లవారేట్కి టీవీ పెడితే టీవీలోకి వచ్చి పెద్ద పెద్ద వేషాలన్నీ వేసి లోకానికి ధర్మాన్ని బోధిస్తామని చెప్పి వాళ్ళలో నిరక్షర కూర్చు వన్ వర్డ్ ఆఫ్ ఎనిథింగ్ ఇండియన్ సింబాలజీ అని నాకు అనిపించింది అక్కడ పుస్తకంలో చూశారు కాబట్టి సింబాలిజం అర్థం చేసుకోవాలి ఉరికే ప్రసాదం సమయం సందర్భం లేకుండగా ఎప్పుడు పడితే ఎప్పుడు ప్రసాదం ఉంటూ ఉండడం తద్వారా మనకి శరీరానికి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది సో వాట్ యూ ఈట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అలా ఎప్పుడు పెడితే అప్పుడు ఈట్ చేయటో తినకపోవడమే మనిషి దేవుడి పేరుతో మరీ తినేసి వస్తూ సమస్య ప్రసాదం అంటే అలా ప్రసాదం తింటుంటే మో చేతుల పట్టి నెయ్యి కారిపోవాలి ఇదంతా కూడా నేను ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ లక్ అని వేరే ఏమిటారు ఇస్ ఆల్ అన్డిసైడెల్ అది ఓకే సింబల్ సింబల్ సింబల్ ఫర్ వాట్ ఉన్నటువంటి ప్రసన్నతకి సింబల్ మన ప్రసాద ఇప్పుడు ఈ మన ప్రసాద చాలా ముఖ్యం ఇప్పుడు ముఖ్యంగా మధ్య వయస్సులోనూ పెద్ద వయస్సులో ఉన్నవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి శరీరానికి అనారోగ్యము మనస్సును బట్టి చాలా మంది ఇంట్రెస్ట్ అసలు అన్హోలిస్టిక్ థింకింగ్ హోలిస్టిక్ థింకింగ్ లేకపోతారు కంపార్ట్మెంటే ఫ్రాగ్మెంటెడ్ థింకింగ్ అంటారు ఫ్రాగ్మెంటెడ్ థింకింగ్ అంటే శరీరారోగ్యానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు మానసిక ఆరోగ్యానికి కౌన్సిలర్ దగ్గరికి ఎవరు వెళ్తారు స్వామీజీ దగ్గరతో కౌన్సిలర్ దగ్గరకో వెళ్తారు దేవుడికి సంబంధించిన విషయాలకి ఆశ్రమాలతో దేవాలయానికి వెళ్తారు దిస్ ఇస్ కాల్ ఫ్రాగ్మెంటెడ్ అలా ఉండదు జీవితం జీవితంలో అరలు ఒకదానిక సంబంధం లేని అరలు మూడు అరలు అలా ఆలోచించకూడదు అంతా ఇంటిగ్రేటెడ్ గా ఉంటుంది మీకు భావ సంశుద్ధి ఉండి మన ప్రసాదం ఉన్నట్లయితే మీకు అసలు అనారోగ్యం కాదే రాదు మీకు అనారోగ్యం రాదు కొంతమంది యాభై ఏళ్ళు వచ్చినట్లకి షుగర్లు బీపీలు మొదలు పెడతారు మొదలవుతాయి వాటితో పాటు ఇంకా ఏమో రకరకాలు ఉంటాయి కొంతమందికి డెబ్బై ఏళ్ళు వచ్చినా ఏమీ ఉండదు ఎందుకైంది అంటారు కారణం అది ప్రారంభం ప్రారంభం కామన్ కాజ్ మీరు కామన్ కాజ్ చెప్పకూడదు సాధారణ కారణం చెప్పకూడదు అసాధారణ కారణం ఏమిటంది చూడాలి అతను శరీరారోగ్యం విషయం శ్రద్ధ తీసుకుంటూ ఉండి ఉండాలి దట్ ఈస్ మనస్సును శుద్ధిగా పెట్టుకోవడంతో ప్రసన్నముగా పెట్టుకుంటారు కాబట్టి ప్రసాదం అనేది ఎక్కడైనా మేము వినపడితే దాన్ని వెంటనే చేయాలి మన ప్రసన్నతతో కలుపుకోవాలి అంతేకాని అల్లు రోజు ఉండడం కాదు అలా ఎప్పుడు పెడితే అప్పుడు ప్రసాదాలు తినడం కూడా కాదు నేను ఎంతో మంది మహాత్ములు ఎదుగుతాను ఏమన్నా ప్రసాదం తీసుకోండి అంటే చూడమ్మా ముఖ్యంగా సత్యనారాయణ ప్రసాదం దగ్గర మరీ శాత స్థాయితో ఉంటుంది జనాలు ప్రసాదం తీసుకోండి అంటే చూడమ్మా నేను భోజనం చేసేప్పుడు వడ్డించండి ఇప్పుడు కాదు అని రిక్వెస్ట్ చేస్తారు భోజనం చేసేప్పుడు తీసుకుంటాం మేము ఎక్కడ తీసుకోలేదండి ఇవన్నీ తీసుకోండి అంటే అసలు అయ్యండి అప్పుడు సచనం చేసి తీసుకుంటారు కానీ ప్రసాదం ఎలా చేయడం దానివల్ల వేసుకుంటూ ఉండడం ముద్దలు ముగ్గలు అలా చేయరు అలా అనవసరం కూడా సో దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కనుక ఇంతకీ ఇట్ ఈజ్ ఓన్లీ సింబాలిక్ సింబాలిక్ మనస్ ప్రసాద మనస్సు ప్రసన్నముగా ఉనస్సు ప్రసన్నముగా ఉండుతా అనగా నేను చూడండి మూడింటిని మీరు లేకుండా చేసుకుంటే మనస్సులో మీ ప్రసన్నంగా ఉంటుందని ఒక శాస్త్రం అది అనుభవానికి సంబంధించింది ఒకటి భూతము లేకుండా చేసుకోగలరా గతము లేకుండా మనస్సు పెట్టుకోగలరా ఎందుకంటే మీరు గతాన్ని గురించి చింతన సంకల్పించిన ప్రతిసారి కూడా మీరు ఎంతో కొంత దుఃఖానికి లోనవుతారు గతం గుర్తుకొస్తే వస్తుందండి దుఃఖమే కలుగుతుంది గతాన్ని లేదు పక్కన పెట్టగలుగుతారా నెంబర్ వన్ భవిష్యత్తు గురించి నేను పక్కన పెట్టగలుగుతారా భవిష్యత్తు అంటే రెండు రకాల భవిష్యత్తు నేను చెప్తాను మళ్ళీ చెప్తున్నా కొత్త వాళ్ళే వెళ్ళనే ఉంటారు మొదటిది సైకలాజికల్ ఫ్యూచర్ మానస మానసమైన భవిష్యత్తు రెండవది క్రోనలాజికల్ ఫ్యూచర్ అంటే గడియారానికి సంబంధించిన భవిష్యత్తు గడియారానికి సంబంధించిన భవిష్యత్తు ప్రకారం నేను ఇంకొక సుమారు యాభై ఐదు నిమిషాలు మాట్లాడతాను ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల సార్హత ఉంటుంది ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడే ఉంటా ఉంటే ఒప్పుకోం మీ తలుపులన్నీ వేసిస్తారు దీన్ని గడియారం భవిష్యత్ అంటారు క్రోనోగ్రా అంటే గడియారం అని పేరు దాన్ని క్రోనలాజికల్ టైం అంట సైకలాజికల్ టైం అంటే ఎలా మనం మనం అరవై ఏళ్ళు వచ్చేసేవి మేము మిగిలిన ఇంక ఎంతకాలం బతుకుతాము ఆ బతికినప్పుడు మనం ఎలా మన పిల్లలు మనం చూస్తారో చూడరు అని బెన్న పెట్టుకున్నారు అనుకోండి ఇలాంటి భావనలు ఉన్నాయనుకోండి దాన్ని సైకలాజికల్ భవిష్యత్ అంటారు గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఎక్కడున్నాయి గ్రహాలు ఎక్కడుంటాయి సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహం ఏంటి మేనస్ సూర్యుడికి దూరంగా ఉండే గ్రహం ఏమిటి యురేనియము నెక్ యూనియమో ఏదో ఉండేది మిగతా అనేది ఆయా డిస్టెన్సుల్లో ఉంటాయి భూమి కూడా ఉంటుంది అక్కడ ఉంటాయి అవి అవి ఎక్కడున్నాయో అక్కడ ఉంటాయి అలా స్థిరంగా ఇంట్లో కూర్చుని ఉన్నట్టుగా అవి ఏం చేస్తే సూర్యుడి సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాలను తలుపుకుంటూ ఉండడం భయపడుతూ ఉండడం ఇదంతా కూడా సైకలాజికల్ కానీ మీకు ఏం చేస్తున్నది ఒక భయాన్ని భయంలో మొదలైన అనేక షేడ్స్ ఉంటాయి ఒక భయాన్ని తర్వాత ఒక అభద్రత ఇన్సెక్ చేస్తాయి భద్రత లేదు అనే భావాన్ని కలగజేస్తాయి భవిష్యత్తును తలుచుకుంటేనే భద్రత కరువు అయినది అనే భావము కలుగుతుంది మీ మనస్సు నుండి ఆ సైకలాజికల్ ఫ్యూచర్ మానసమైన భవిష్యత్తుని మీరు ప్రక్కన పెట్టుంటారు అది రెండవ అంశం మూడవది ఇంకా వర్తమానం వర్తమానంలో రెండు అంశములు మనస్సుకి ప్రసన్నతని చెడగొడతాయి ప్రసన్నతంటే చెడ చెడగొడ్ వాటిని తీసేస్తే వచ్చి ప్రసన్నతే ఇప్పుడు స్వచ్ఛమైన నీరంటే దాంట్లో ఏమో కొద్దిగా ఇస్తూ నలక్కలు ఇవి అవి ఉంటే ఫెల్టర్ చేసి వాటిని తీసేస్తే మిగిలింది స్వచ్ఛమైన మీదే కూడా అలాంటిదే మనస్సులో ఉండే కాలుష్యము తీసి మిగిలింది ప్రసన్నతయే దానిపైరే ప్రసాదం కాబట్టి వర్తమాన కాలానికి సంబంధించి రెండు అంశములు మనస్సు యొక్క ప్రసన్నతను చెడగొట్టి ఉంటాయి ఒకటి విషయములు విషయములు కాబట్టి మీరు మనస్సునే నిర్విషయము చేయగలుగుతారా నిర్విషయం మన అంటే నిర్మిషేజం ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి చూస్తూ ఉండడం ఆయన ఎవరంటారు ఏమిటి ఆ వాళ్ళ పుస్తకం అలా ఉంది ఆ గోడ మీద ఏముంది అని ఏదో ఒకటి చూస్తూ ఉండడం లేకపోతే ఏదో ఒకటి ఉంటూ ఉండడం చేతికి వెళ్ళిపోతున్నా ఎలా ఉన్నావు వాళ్ళ మధ్యాహ్నం కూర ఏమిటి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు బయలుదేరినప్పుడు పద్మరావు నగర్ లో బయలుదేరావు కదా వచ్చిందా లేదా ఏమండీ కూడా భోజనం చేసేవా మళ్ళీ మళ్ళీ స్నాక్ ఏదైనా తీసుకున్నావా లేదా స్నాక్ తో పాటు టీక్ ఆగేవా లేదా వెళ్ళేదంట ఈ నాయిస్ దీన్ని నాయిస్ అంటారు ఒక నాయిస్ అక్కడ బ్రెయిన్ లో దీనికి నాన్ స్టాప్ రేడియో స్టేషన్ అన్నారు నాన్ స్టాప్ రేడియో స్టేషన్ ట్వంటీ అవర్ రేడియో స్టేషన్ ఒకటి లోపల బ్రెయిన్ లో పనిచేస్తూ ఎప్పుడు నాయిస్ ఉంటూనే అది విషయములు రూపములు ఏదో ఒకటి చూసుకో ఉంటాడు అలా చూసుకో అది రూపము ఎవరు వెళ్తాను పక్కింటికి వెళ్తా వచ్చింది అది రూపము శబ్దము బంధము రసము ఏదో ఒకటి నోట్లో వేసుకుంటాం అక్కడ బియ్యం ఉంటే బియ్యం నోట్లో అలా అందరూ వచ్చి ఈ బియ్యం కంటే ఆ బియ్యం బాగున్నాయే అది రసము ఇవన్నీ విషజము ఇవి మనస్సులోకి వెళ్తాయి మీకు ఇంద్రియముల నుండి మనస్సులోకి వెళ్తాయి కాబట్టి విషయములు లేకుండా అంటే మీరు ఇప్పుడు దేవుడు ముందు కూర్చొని అగరబత్తీలు వెలిగించేసి కూర్చున్నారు అనుకోండి మొత్తం అంతా అగరబత్త వాసంతో తల పూట వచ్చి ఇట్లా తయారు చేశాడు అనుకోండి ఇంక మీకు జ్ఞానం కూడా ఉండదు కాబట్టి అగరబత్తిలను అలా ఊరికే వెలిగించేయాల్సిందే అవన్నీ చాలా కలిపి అగరబత్తీలు అదే సరేనేవి కాదు చాలా పొల్యూషన్ దాని నుంచి వచ్చే పొగ ఎంత డ్యాన్స్ గా ఉంటుందో లేదో మీరు చూసానా తర్వాత వెరీ చీప్ సెన్స్ ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన చీప్ సెన్స్ దాంట్లో వేస్తారు అవి సెన్స్ సీసాల్లో పెట్టి అమరానికి పనికిరానికి సెన్స్ ఉంటాయో అవన్నీ అగరబత్తలో విమరిస్తారు తర్వాత రంపొట్టు దాన్ని ఎలా అయినా ఏదో గ్లు పెట్టి అది దాన్ని దేవుడికి భక్తుడికి అనుసంధానాలను వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కాబోలు అనుకుంటారు మీరు అది మీకు దేవుడికి అనుసంధానం ఏం చేయదు మీ సిస్టమ్స్ని అది డిస్టర్బ్ చేస్తుంది పాడి చేస్తుంది పొల్యూషన్గా ఉంటుంది గమనించండి ఇంకా అంతల్లాగా అగ్రత్తలు వెలిగించక్కలేదు విధి కోసం ఏదైనా కొద్దిగా వెలిగిస్తే వెలిగించచ్చు అంతే తప్ప అంతలా వెలుగు చేయకండి నేను సరే అక్కడికో సమాన నాకు రాసు ఉంది పదింపులు పాల్ ఒక్క పదింపులు వెళ్ళి కూర్చున్నాను ఒక ఆయన స్వామీజీకి ధూపం వెళ్దామని చెప్పేసి స్పీటప్పుడు ధూపక్క ఖండికి వెలుగు చేసిన ముందు పెట్టారు నేను ఏమిటండి మీరు ఏం చేస్తున్నారంటే మీకు సుఖం ఉండడం కోసం మీరు ఇలాంటి నష్టాన్ని అయితే అది ముందు మీరు ఆర్చికపోతే నేను వెళ్ళిపోతున్నాను ఆయన ఆడుకోవడం అప్పుడు నేను నేను మీ సమావేశాన్ని నేను చెప్పట్లేదు నేను వెళ్ళి వస్తాను వచ్చి ఆటో ఎత్తి వెళ్ళిపోతాను అప్పుడు ఆడుతాను ఆయన ఎలా చూసేట ఆయన అతిపెట్టంగా ఆయన పాఠం చెప్తానున్నాడు కదా సామ్రాజిక అని చెప్పి వ్యాఖ్యలు నేను చెప్తాను అలాంటి పొగలేదు నేను ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ అట్మాస్ఫియర్ లో ఉన్నాం మీరు దాన్ని సరదర్ గా ఫుల్ యూస్ చేస్తారు తర్వాత మనస్సు నిర్విష్యంగా ఉండాలనుకుంటే గంధం అనే విషయాన్ని కూడా మీరు తీసుకురావాలి మనస్సుకి వృక్షం కాబట్టి నేను కొంత గట్టిగా పరుసంగా చెప్పినట్టు ఉన్నాను మొత్తానికి నిర్వీక్ష విషయములు లేకుండా అది మనస్సుకి ప్రసన్నత వస్తుంది ఇంకొక అంశాన్ని లేదు కనుక టేక్ కేర్ చేస్తే ఇది మనస్సుకి ప్రసన్నత వచ్చేస్తుంది ఆ అంశం ఏమిటంటే మనము గతాన్ని తలుసుకుని చూపిస్తాము భవిష్యత్తుని తమంచి భయపడతాము కానీ ఈ రెండు లేనప్పుడు వర్తమానంలో మనము ఒక మోహమునందు ఉంటాము మోహం ఏదో ఒక అసంతృప్తి ఏదో ఒక మెలికి ఏదో ఒక లోటు భావన మన మనస్సులో అంతర్లీనంగా ఒకప్పుడు ఆర్టిక్యులేట్ చేయటం అది ఫలానా అని చెప్పడానికి కూడా లీని విధంగా ఒకనొక అసంతృప్తి అనీజ్ అనీజ్ అంటారు అంటే కంప్లీట్ శాంతముగా నేనున్నాను అనే ఫీలింగ్ రాకుండా అడ్డుపడుతూ వర్తమానంలో మీకు ఒక అనీజ్ లేకపోతే అనీజీనెస్ జ్వరం వచ్చినప్పుడు శరీరం ఎలా అయితే అనీజీగా ఉంటుందో మనస్సులో కూడా ఒక పర్టికులర్ రేజన్ ఏమీ లేకుండానే అది ఫుల్ రిలాక్స్ అవటానికి మనస్సు ఇష్టపడదు ఆ విధమైన అనీజీనెస్ లో మీరుంటారు అది వర్తమానం అది కూడా మనస్సు యొక్క ప్రసన్నతను చేడూడుతుంది కాబట్టి వీటన్నిటినీ మీరు పరిష్కారం చేస్తే ఏమిటి పరిష్కారం చేయాలి గతములు ప్రక్కన పెట్టుతా ఇదేమంత సరళం కాదు ఇప్పుడు నేను చెప్పినంత తేలికేమీ కాదు మీరు దాని మీద వర్క్ చేస్తే ఉపయోగపడుతున్నా నేనేదో ఒక సందర్భం చూసి నేను ప్రేమగా మీకు బోధించే ప్రయత్నం చేసుకున్నా ఇక్కడ ఉన్నా లేని సందర్భంలో గొప్ప గొప్ప చెప్పిన మాటలే కాబట్టి గతములు ప్రక్కన పెట్టవలేను భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మానివేయవలేను అంటే దాని మీద మీరు వర్కౌట్ చేసుకోవాలి మీరు దినఫలము వార ఫలము మన నెల మాసఫలము సంవత్సర ఫలము చూసుకుంటూ కూర్చున్నారనుకోండి మా మిత్రులుండి వారు ఏ పేటర్ వైద్యం ఏదో రాశాడు వారం అన్నా ఆ వారం పేటర్ వైద్యం ఇంకొక పుస్తకంలో వాడే ద్వారా వస్తాడు పుస్తకంలో ఇంకొకటే ద్వారా వస్తాడు వార ఫలం లేదు జనఫలం లేదు ఇవన్నీ అంటే మీరు జీవితం కూడా భవిష్యత్తు గురించి భయపడుతూనే జీవిస్తున్నారని అర్థం అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏం వర్క్ అవుతుంది అటువంటి సూపర్ స్ట్రెషన్స్ లో ఉన్న వాళ్లకు మేము చెప్పి స్కీమ్ వర్క్అవుట్ కాదు మీరు సూపర్ స్టేషన్స్ అన్నిటినీ కూడా త్రోసుకొచ్చి కేవలము క్రోనలాజికల్ ఫ్యూచర్ తప్ప సైకలాజికల్ ఫ్యూచర్ ని పూర్తిగా మీరు పక్కన పెట్టగలిగితే ఫ్యూచర్ అంటే ఎలా ఉంటుంది నేనేమో కాకినాడ వెళ్తున్నాను ఈ రోజు కొంతమంది మన మిత్రులు గౌతమ స్కూల్తో ఇక్కడి నుంచి క్లాస్ రూమ్కి అది ఒకటి ఎక్స్ప్రెస్ తొమ్మిది నుంచి బయలుదేరి రెండున్నర గంటల్లో లేటుగా కాకినాడ చేరుతుంది దీన్ని క్రోనలాజికల్ ఫ్యూచర్ అంటారు క్రోనలాజికల్ ఫ్యూచర్ అది అది నేను కాదను కన్నాను అయితే మీరు మిస్ అయిపోతారు ఐ డోంట్ వాంట్ ట్ మిస్ ది బస్ బస్సు మిస్ అయిపోయి స్వామిజీ ఏమో ఫ్యూచర్ పట్టించుకోదన్నాడు నేను బస్సు మిస్ అయిపోయానని మీరు అలా అనుకుంటున్నాను ఎవరు మిస్ ది బస్ బస్సు మిస్ కావద్దు దయచేసి బస్సు బస్సు మీరు పట్టుకుని వెళ్ళాలి బట్ డోంట్ బికమ్ సైకలాజికల్ స్త్రం కాదండి శాస్త్రం పేరుతో చలానే ఇద శాస్త్రం అయిపోదు గవ్వల శాస్త్రము అంటాడు అది శాస్త్రం అది తస్మాత్ శాస్త్రం ప్రమాణం పేర శాస్త్రం అది శాస్త్రమాది గవ్వల శాస్త్రం గవ్వల శాస్త్రం తేలి శాస్త్రం తేను శాస్త్రం ఇవన్నీ శాస్త్రం అలా ఇవన్నీ పిచ్చి పిచ్చి భవిష్యత్తు గురించి సైకలాజికల్ ఫ్యూచర్ గురించి ఎటువంటి సూపర్ స్టేషన్ లేకుండా ఉండగలిగితేనే ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్ మీకు వర్క్అవుట్ అవుతుంది నేను వర్క్ చాలా ఇంపార్టెంట్ అందుకోసం నేను కొంత ఎన్ఫర్టిక్ గా చెప్పడం అలా ఏం చెప్తున్నానంటే ఒక అహంకారంతో ఎన్ఫటిక్ గా చెప్తున్నానని మీరు అనుకోవద్దు ఒక ప్రేమభావంతో ఒక మెసేజ్ ని మనం అందజేయాలి అనేటువంటి ఒక ట్యాస్ట్ అని అనుకోవాలి ఒక ఫ్యాషన్ యొక్క టీచింగ్ అని ఒక పేరు అటువంటి ఒక ఫ్యాషన్తో నేను చెప్తున్నా తప్ప ఎవరూ విమర్శించటముందో లేక అహంకారాన్ని ప్రదర్శించటో నాకు తాత్పర్యం లేదు కనుక మీరు భవిష్యత్తుని పూర్తిగా దర్శన అభ్యాసం చేయాలి కానీ మా మైండ్కి తెచ్చుకోవాలి మైండ్కి తెచ్చుకుంటే పూర్తిగా పక్కన పెట్టడం ఉదాహరణ ఇది క్షేణాలనుకోండి ఆనందంగా సంతోషంగా ఆయన సూర్యుడు చుట్టూ సంచరిస్తూ ఉంటాడు శనిగ్రహం అని ఓ దండం పెట్టి మీరు ప్రచండతంగా అలగాలి అలా ఉండాలి రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు బుధుడు రూపంగా రాహు రూపంగా కేతువు రూపంగా నెనీ చేస్త రాహుకేతువులు ఛాయాగ్రహములే కాబట్టి అలా ఉండాలి తప్ప సూపర్ స్పెస్ట్స్తో పెట్టుకోకూడదు అని చెప్పింది ఏదో చెప్పాను కాబట్టి అది భవిష్యత్తు విషయంలో విషయములు మూడవది మీరు విషయం విషయములను అంటే నాయిస్ విషయములన్నిటికీ కలిపి ఒక పేరు ఉంది నాయిస్ అనే మీరు చూసుకోండి మీ మైండ్లోకి ఎంత నాయిస్ పోతుందో చూసుకోండి మీరు మీరు కారులో వెళ్తూ ఉంటారు చుట్టూ ఉండే జనాలు చూస్తూ ఉంటారు అదంతా రూపము రూపము నాయిస్ లోపలికి వెళ్తారు ఏవో వాల్ పోస్టర్స్ ఉంటాయి చదివేస్తూ ఉంటారు ఆ రూపం లోపలికి వీడేవటరా వాడేవటరా క్యూరియాసిటీని కలిగి ఉంటారు రూపాన్ని మీరు రూపించుకుంటారు నాయిస్ దాన్ని మీరు స్టాప్ చేయాల్సి ఉంటుంది అంటే ఏం చేయాలి కళ్ళు మూసుకొని కూర్చుంటే కొంత నాయిస్ రూపానికి సంబంధించిన నాయిస్ ఆగిపోతుంది సెల్ ఫోన్ తీసుకురాశనుకోండి శబ్దానికి సంబంధించిన నాయిస్ తగ్గుతుంది ఈ విధంగా ప్రశాంతమైన స్థానంలో కూర్చుంటే ఇంద్రియములన్నీ కూడా శాంతముగా ఉంటాయి నిర్విషయమవుతుంది ఇంకొకటి మీద అది మూడవది నాలుగో నేను రిపీట్ చేశాను ఇంతట్లోతే చెప్పిందే మళ్ళీ చెప్తున్నా ఇంతట్లోతే నాలుగవది ఏంటంటే ఆ ఒక శాంతి వర్తమానంలో ఉన్న ఒక అశాంతి ఒక అసంతృప్తి ఒక వెలికి ఒక లోటు భావన కోటీశ్వరులకు కూడా ఉంటుంది లోటు భావన ఇది దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి అన్నట్లయితే ఒక చిన్న మెడిటేషన్ ఉన్నది ఆ మెడిటేషన్ కనుక మీరు చేసినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన నాలుగు స్టెప్స్ కూడా దాంట్లో ఇన్కార్పొరేట్ చేసుకుని మీరు ఆ మెడిటేషన్ రోజు ఉదయం సాయంకాలం అభ్యాసం పది నిమిషాలు ఎక్కడో అక్కడ బస్సులో కూర్చుని కూడా చేయొచ్చు మంచం మీద నడుము వాల్చి కూడా చేయచ్చు దీనికి అయితే రూలు రైము ఒక్కర్లా కానీ మనం నేర్చుకునేప్పుడు కొంత శ్రద్ధగా పద్ధతి ప్రకారం నేర్చుకుని మీరు అభ్యాసం చేసినట్లయితే మీరు ఆ మనప్రసాదము అనే లక్షణాన్ని పొందగలుగుతారు శ్రీకృష్ణుడు ఏమవుతున్నాడంటే మనఃప్రసాదము తపస్సు అంటున్నాడు మీరు మనస్సు ప్రసన్నంగా పెట్టుకోండి మీకు హాయిగా మనస్సుకి హాయిగా ఉంటుంది దేహం ఆరోగ్యంగా ఉంటుంది అని నేను ఆయన ఏమంటున్నాడు మనస్సు హ్యాపీగా ఉండడం దేహం ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదయాది అది తపస్సు అంటే అర్థమైంది అది మీలో ఉండే దైవత్వాన్ని పైకి తీసుకొస్తుంది అంటే మిమ్మల్ని దేవుణ్ణి పొందించి చేస్తుంది ఈశ్వర ప్రాప్తి అనే లక్షణం కూడా దాని వెలుగు గాలి ఈశ్వరుణ్ణి పొందుత మనస్సు శాంతముగా ఉండుత దేహారోగ్యము అన్ని కలిస్తున్నాయి మీరు గమనించారా ఎప్పుడైనా సరే ఈశ్వర అర్చన లేకపోతే ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధన మొదలైనది ఏదైనా సరే దేహారోగ్యానికి భంగకరంగా ఉంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్ అని అర్థం మీరు ఏదైనా తపస్సు చేస్తూ అది దేహారోగ్యాన్ని చెరగొట్టేదిగా ఉందనుకోండి ఉపవాసాలు ఖచ్చితం ఉపవాసాలు కేటం ఇచ్చేది కారణంగా అది రావు తపస్సు అవుతుంది ఈ తపస్సులో మీరంత కష్టపడాల్సింది ఏమీ లేదు ఆ మనప్రసాదాన్ని సంపాదించాల్సి ఉంటుంది